కాబట్టి నిత్య బుద్ధ తర్వాత నిత్యముక్తస్వభావం ఇది మామూలుగా నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం అన్నది భాష్యకారుల యొక్క ఒక ఒక సమాసం అది తరచుగా భాష్యాల్లో వేస్తూ ఉంటారు ఆయన ఆ పరమాత్మ చైతన్యం ఆత్మచైతన్యం గురించి ప్రేమగా చెప్పేటువంటి ఒక సమాసం నిత్యముక్త ఆత్మచైతన్యానికి బంధం ఉండదు బంధము కల్పితమే కల్పితమైన బంధం నుంచి కల్పితమైన మోక్షం వస్తుంది అంతేగాని యథార్థమైన బంధమైతే పోదు ఇప్పుడు జ్ఞానం వల్ల పోయేది ఇప్పుడు జ్ఞానం వల్ల పోయేది వాస్తవంగా ఉన్నది కాదు ఇప్పుడు రజ్జు సర్పం ఉంది రజ్జు సర్పము యథార్థ సర్పము ఈ రెండు చూసుకోండి అంటే నిజమైన పాము ప్రాడును చూసి భ్రమపడ్డ పాము ఇప్పుడు రెండు పాములు ఉన్నాయి అక్కడ రెండు రకాల పాములు మీరు తీసుకోండి నిజమైన పాముని ఇది పాము అని తెలుసుకుంటే పోతుంది అది పోదు అక్కడే ఉంటుంది దాన్ని కట్టిపుచ్చుకుని మనం తరివేయడమో ఏదో చెయ్యాలి నిజమైన పాము అదే మిథ్యా సర్పం ఉంటుంది అంటే త్రాడది అది పాముని వీడు భ్రమపడ్డాడు పాముందనుకుంటాడు కాంతి ప్రసరించిన వెంటనే అదే ఇది తా పాము కాదు అని తెలుసుకుంటాడు అప్పుడు ఈ మిథ్యా సర్పం ఏమవుతుంది పోతుంది ఎలా పోయింది తెలుసుకోవడం చేత పోయింది సపోజ్ వీడు అది మిథ్యాసర్పము అని తెలుసుకోకుండా కర్రబుచ్చుకుని కొట్టడం ప్రారంభించాడు అనుకోండి పోతుంది అది పోదు పోదు కొట్టడం చేత పోదు అక్కడే ఉంటుంది ఏ లేకపోతే వీడు పాము మంత్రం వేసేయడం అనుకోండి అప్పుడు అప్పుడు పోదు కర్రబుచ్చుకుని కొట్టడం అంటే లౌకికం మంత్రం వేయడం అంటే వైదికం రెండు సందర్భాల్లోనూ పోదు మరి ఎప్పుడు పోతుంది ఇది పాము కాదు అని దాని తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే పోతుంది అది కూడా వైదికమే వైదికంలో జ్ఞానకాండలోకి వచ్చామన్నమాట కాబట్టి మిథ్యాసర్పము జ్ఞానం చేత పోతుంది నిజమైన సర్పము జ్ఞానము చేత పోదు జ్ఞానం చేసి తెలుసుకుని తర్వాత కర్మ చేస్తే కానీ పోదు మిథ్యాసర్పము కేవల జ్ఞానం చేత కర్మ చేస్తే పోదు చూసారా ఎంత తేడా ఉందో నిజమైన దానికి మిథ్యకి ఎంత తేడా ఉందో ఇప్పుడు ఈ మోక్షము జ్ఞానాన్ని బట్టి వస్తుంది అన్నారు జ్ఞానాన్ మోక్ష జ్ఞానం వల్ల మోక్షం వస్తుందంటే అర్థం ఏంటండి ఇప్పుడు మీరు చెప్పండి బంధము సత్యమా కల్పితమా కల్పితము కావాలి బంధము సత్యమైతే జ్ఞానం వల్ల మోక్షం ఎలా వస్తుంది జ్ఞానం వల్ల మోక్షం రాదు బంధం కల్పితము కనుకొనే జ్ఞానాన్ మోక్ష అంటే కల్పిత బంధని వృత్తి కల్పిత సర్పము జ్ఞానము చేత తొలగిపోయినట్లుగా కల్పిత బంధని వృత్తి ఆత్మస్వరూపము యొక్క నిత్యముక్త స్వభావమును తెలుసుకునుట చేత తొలగిపోవును కాబట్టి ఆత్మ నిత్యముక్తము నిత్యముక్త స్వభావం ఇప్పుడు మనల్ని సంసారంలో రాగద్వేషాలు బంధిస్తాయి ఈ రాగద్వేషాలు ఎక్కడున్నాయండి మీ స్వరూపంలో ఎక్కడున్నాయి అసలు ఎక్కడున్నాయి పట్టుకోండి స్వరూపంలో ఎక్కడ రాగద్వేషాలు ఉన్నాయి అయితే భయం ఉంది భయం ద్వేషమే భయం అవుతుంది భయపడుతున్నారు ఎందుకంటే జనం భయపడుతూ ఉంటారు జనాలు భయపడుతూ ఉంటారు ఏదో భయం వాడు భయపడి స్వభావం కలిగి ఉంటాడు భయపడ్డానికి రెడీగా ఉంటాడు మీరు ఏదైనా ఒక హింట్ ఇచ్చేస్తే ఇంకా భయపడిపోతూ ఉంటాడు భయపడ్డానికి రెడీగా ఉంటాడు జనం లక్షణం అది ఇప్పుడు ఈ భయపడుతూ ఉంటాడు ఈ భయం ఎక్కడుంది బయట ఉందా లోపలుందా ఏ బయ బయట భయం ఎక్కడుంటుంది బయట మనుషులు బిల్డింగ్లు ఫ్యాన్లు ఇవన్నీ ఉన్నాయి బయట భయమే లేదు మరి ఇంకెక్కడుంది బయట భయం లోపల ఉంది లోపల మీరు వెతికి చూడండి ఎక్కడుంది ఈ భయం నేను ఈ భయాన్ని పట్టుకుంటాను ఓ భయమా నిన్ను నేను పట్టుకుంటాను అని మీరు మీరు మనస్సుని పరిశీలించి చూడండి మనస్సుని పట్టుకోండి మనస్సులో ఉందనే చెప్పాలి అంతే కానీ లీవర్లో ఉంది లేకపోతే స్పీన్లో ఉంది లేకపోతే అక్కడ చిన్న ప్రేవుల్లో ఉంది అలా చెప్పడానికి వీర్లేదు కదా ఈ భయము ఎక్కడో మనస్సులో ఉందనే చెప్పాలి ఓకే మనస్సులో ఉంది మంచిది దొరికింది కదా చోటు దాన్ని ఇప్పుడు దాన్ని మీరు పరిశీలించండి వెతికి పట్టుకోండి మనస్సులో ఉన్న భయాన్ని పరిశీలించండి ఏమిటవుతుంది ఆ భయం పోతుంది మరి మనస్సులో నిజంగా ఉంటే పోవడం త్యా సర్పం పోయిందంటే అది నిజంగా లేదని కదా కాబట్టి మనస్సులో నిజంగానే ఉంటే ఎక్కడికి పోతుంది అక్కడే ఉంటుంది మనస్సులో కల్పితం కనుకనే పోతుంది భయము కల్పితము ఆ సత్యం తెలుసుకుంటే పోతుంది దాన్ని పరిశీలిస్తే పోతుంది ఇంక్వైరీ చేస్తే ఆత్మవిచారం చేస్తే పోతుంది కాబట్టి ఈ సంసారం అటువంటిది కాబట్టి ఇప్పుడు ఉన్న భయం పోయిందా లేని భయమే ఉన్నదని భ్రమపడ్డ భయం పోయిందా ఉన్నదని లేనిది ఉన్నదని భ్రమపడ్డ భయమే పోయింది ఈ సంసారంలో ఉండే భయాలన్నీవంటివే వాస్తవమైన భయం ఏదీ లేదు మీరు అసలు ఏ భయాన్ని గురించి ఏమీ చేయనక్కర్లా ఆ భయం యొక్క యథార్థ స్వరూపం తెలిసేసుకుంటే అయిపోయింది పని ఎందుకంటే ఆత్మచైతన్యము నిత్యముక్త స్వభావం సర్వభూతాత్మానం ఇప్పుడు ఈ పరమాత్మ ఈ దేహానికి పరిచ్ఛిన్నమైపోయి ఉందని అనుకోకూడదు ఇప్పుడు పరమాత్మని నా హృదయంలో ఉండిపోయాడు మరి నీ హృదయంలో ఉంటే మరి పక్కవాడి హృదయంలో ఉన్నాడాలేడా ఒక ఇప్పుడు అన్ని పరమాత్మ అయ్యారు ఒక పరమాత్మ అయినా రెండు పరమాత్మ ఒకడే పరమాత్మ ఈ నా హృదయము నేను హృదయము ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే దేహాభిమానం వల్ల వచ్చింది దేహము నేను కాదు దేహము నాది కూడా కాదు దేహము నా కొరకు కూడా కాదు నా అహం నా మహ్యం ఓకే దేహంలో అనుభవానికి వచ్చే ఆ పరమాత్మ చైతన్యమే నేను అయితే ఈ దేహంలో నేనా సకల దేహాలలో ఇది ఎలాగంటే పది కొండలు ఎండలో పెట్టి బయట సూర్యకాంతిలో పెట్టి వాటిల్లో నీళ్లు సగం నీళ్లు పోసిపెట్టారనుకోండి పది ప్రతిబింబాలు కనపడతాయి ఈ పది ప్రతిబింబములు ఎక్కడి నుంచి వచ్చాయి పది సూర్యుల్లోంచి వచ్చాయా ఒకే సూర్యుడి నుంచి వచ్చినా ఒకే సూర్యుడు పది ప్రతిబింబములుగా కనపడుతున్నాడు అంతే కదండి ఇప్పుడు నేను ప్రశ్నలతో చూడండి ఘటాలు పెట్టారు నీళ్లు పోసి సూర్యుడు ఎండలో పెట్టారు సూర్యుడు కనపడుతున్నాడు ఓ ఘటాన్ని పగలగొట్టారు అనుకోండి ఆ నీళ్ళన్నీ చల్ల చెద్దరైపోతాయి ఇప్పుడు ఆ సూర్య ప్రతిబింబం ఎక్కడికి వెళ్ళిపోయింది ఘటంతో పాటు పగిలిపోయిందా లేకపోతే నీళ్లతో పాటుగా మట్టిలో ఇంకిపోయిందా ఏమైందా ఆ ప్రతిబింబం ఏమైంది కలిసిపోయింది అసలు సూర్యుడి నుంచి ఎప్పుడు బయటకు వచ్చింది మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కలిసిపోయింది అది ఊరికే కనబడుతుంది తప్ప ఉన్నది కాదు ఈ ఇలాగే ఉంటుంది మిథ్యా సర్పము అది త్రాడని తెలుసుకోగానే సర్పం పోయింది ఎక్కడికి పోయింది ఎలా పోయింది కిటికీలోంచి బయటకు పోయిందే అని చెప్పడానికి వీరలేదు అయ్యా అది లేదండి అసలు అవి ఉంటే కదా పోయిందల్ల దానికి ఒక వ్యాఖ్య ఉన్నట్టు కనపడింది లేదు అదేమిటండి మరి లేకుండా ఉన్నట్టు ఎలా కనపడిందే అంటే ఎలా కనబడింది అంటే దాని పేరు మాయా అది రాబోతోంది ఈ మాయ గురించి మనం చక్కటి విచారాన్ని ఎంతో కొంత విచారాన్ని మనం చేసేందుకు అవకాశం ఉంది చక్కటి విచారము ఊరికే మాటవలసన్నాను చూద్దాం చక్కటి విచారము లేకపోతే చికాకు పుట్టించే విచారము వరెవర్ విల్ సి దాట్ సో కనుక ఆత్మస్వరూపము నిత్యముక్త స్వభావం సర్వభూత ఆత్మానం ఇప్పుడు పది కుండల జలములలో సూర్యుడు పదిగా కనపడుతున్నాడు లెక్క పెడితే ఎన్ని సూర్యులు వస్తారు పది సూర్యులు వస్తారు కిందకు చూసి లెక్క పెడితే ఒక సూర్యుడు రెండు సూర్యుడు మూడు సూర్యుడు ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఇది ఉంది అంతవరకే వచ్చినాయి ఇంకా పైన రాదు సో ఎన్ని సూర్యులు కనపడ్డారు చూడండి పది సూర్యులు కనపడ్డారు కిందకు చూసి లెక్క పెడితే పది పైకి చూసి లెక్క ఎన్ని కనపడ్డారు ఒక్కడే సూర్యుడు శ్రీరామకృష్ణుడు వారు అన్నారు అధోదృష్టి ఊర్ధ్వదృష్టి అన్నారు అధోదృష్టి అంటే కిందకు చూసి లెక్క పెడతారు వాడికి అనేకం కనపడతాయి ఊర్ధ్వదృష్టి ఏకము పరబ్రహ్మ కనబడుతుంది అది ఒక రకమైన వ్యాఖ్యానం కాబట్టి మీరు ఆ హయ్యర్ నాలెడ్జ్లో లెక్క పెట్టాలి సర్వభూతాత్మానం సకల ప్రాణుల ఒకే ఒక పరమాత్మ అంటే అర్థం ఏంటి నీ నీ ఆత్మ నా ఆత్మ వాడి ఆత్మ అంటూ ఇన్ని ఆత్మలు ఏమీ లేవు ఒకే ఒక ఆత్మ గలదు ఆ ఆత్మయే ఈ దేహంలో ఆ దేహంలో మరో దేహంలో వేరువేరుగా ఉన్నట్లుగా అజ్ఞానం చేత భాషిస్తోంది ఒకే ఆత్మ అంటే అర్థం ఏంటో తెలిసిన యూ అండ్ మీ నేను నా ఎదురుగా మీరు కూర్చున్నారు కదా యూ అండ్ మీ మన ఇద్దరికి చాలా తేడాలు ఉన్నాయి ఏమిటి దేహంలో తేడా ఉంది మనస్సులో తేడా ఉంది ఇంద్రియాలలో తేడా ఉంది తేడాలు చాలా ఉన్నాయి కాని తేడా లేని ఉన్నాయి ప్రాణశక్తి ఒక్కటే మీరు నేను ఒకటే పృథ్వీ అంశాన్ని ఆహారంగా తీసుకుంటున్నాము ఒకటే వాయు అంశాన్ని గాలిగా పీల్చూస్తున్నాము ఒకటే జలాంశాన్ని త్రాగు నీరుగా త్రాగుతున్నాము ఒకే ఆకాశంలో ఇటు కదులుతున్నాము తర్వాత అంతఃకరణాలు దేహాలు భిన్నంగా భాషించిన మన ఇద్దరే మన ఒకే ప్రాణశక్తి కలదు ఆ ప్రాణశక్తికి మూలంలో ఒకే ఆత్మ చైతన్యము కలదు చూడండి మన ఇద్దరి మధ్య భేదాలు ఉన్నాయి కామన్ సమానమైన పాయింట్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఇది భేదము అభేదము రెండు ఉన్నట్టంటే చూడండి భేదములు మిథ్య వచ్చిపోయి అభేదం సత్యం కాబట్టి సకల ప్రాణులందు ఆత్మరూపంగా ఆ పరమేశ్వరుడు ఒక్కడే గలడు సర్వభూతాత్మా కానీ జనులు తెలుసుకోలేకపోతున్నారు అయ్యో అని శ్రీకృష్ణుడు అనుక్రోషాన్ని చూపిస్తున్నాడు ఈ శ్లోకానికి అవతారిక నిర్గుణం ఆయన ఎందు ఏ గుణములు ఉండవు ఇప్పుడు దేవుడు దయామయుడు అన్నాడు ఒక ఒక మంత్రంలో దేవుడు దయామయుడు అని ఓ ప్రార్థనలో అలా ఉంది ఇంకో ప్రార్థనలో దేవుడు చాలా కోపిష్ఠివాడు సర్వనాశనం చేసేస్తాడు ఉంది ఇప్పుడు దేవుడు ఎందు ఏ గుణం చెప్పండి ఇప్పుడు ఈ ప్రాజెక్టర్ కాంతుని ప్రకాశం అన్నది చూసారా ఇది చాలా ధర్మాత్ముడైనటువంటి హీరోని అద్భుతంగా చూపిస్తోంది తెరపై మరో సమయంలో చాలా క్రూరాతి క్రూరుడైన ఆ విలన్నని కూడా తెరపై చాలా గొప్పగా చూపిస్తుంది ఇప్పుడు ఈ ఆత్మ చైతన్యము ఇది మంచిదా చెడ్డదా ఈ ప్రా లైట్ యొక్క ప్రకాశము ఇది మంచిదా చెడ్డదా హీరోని ప్రకాశింపజేస్తోంది కాబట్టి మంచిదంటారా విలన్నని ప్రకాశింపజేస్తుంది కాబట్టి చెడ్డదంటారా అయ్యా కాదండి అది మంచి కాదు చెడ కాదు అది మంచి చెడు అనే వాటికి అతీతము అంటే ఏమయ్యే మీ గుణాలు ఏమయ్యే మంచి చెడు గుణాలు కానీ ఎందు లేవు ఇప్పుడు సినిమా తెర మీద శృంగార రసాన్ని ప్రకటిస్తోంది ప్రకాశం వల్ల శృంగార రసం భాషిస్తోంది ఇంకో కొంతసేపు పోయిన తర్వాత రౌద్రరసం భాషిస్తోంది ఇప్పుడు ఆ ప్రకాశం ఏ ప్రకాశంలో ఈ రసాలు భాషించేయో ఆ ప్రకాశమునందు ఏ రసం ఉందంటారు శృంగారం ఉందా రౌద్రం ఉందా ఏ రసము లేదు ఒకసారి మేము ఏదో ఒక మ్యూజియంకి వెళ్ళాం ఆ మ్యూజియంలో ఒక చిత్రకారుడు నవరసముల బొమ్మలన్నీ వేసిపెట్టారు సరే శృంగార రసం బొమ్మ అబ్బా ఈ శృంగార రసాన్ని బాగా ఈయన చిత్రంలో చూపించాడు పక్కకి వెళ్ళాం కరుణరసం అబ్బా ఈ కరుణరసాన్ని ఎంత బాగా చూపించాడు ఈ లోపల రౌద్రరసం యుద్ధమవుతున్న చిత్రం తర్వాత బీభత్స రసం ఆ యుద్ధంలో రక్తాలు అంతా పారిపోయి అలాగదంతా ఇవన్నీ చూసి తొమ్మిది రసాలు చూడడం అయిపోయింది సరే ఇంకా ఆ హాల్ నుంచి బయటకు వచ్చేసాం టికెట్ పది రూపాయలు ఇరవై రూపాయలు టికెట్ అయిపోయింది బయటకు వచ్చేసాం బయటకు వచ్చేస్తే ఇప్పుడు ఈ ఎరుకలో ఏ రసం ఉన్నట్టు ఏ రసము లేదు ఆకాశము అంటే ఇది ఆత్మ చైతన్యం దాంట్లో ఈ గుణాలు ఉండవు మనం దేవుడు మన మీద దయ చూపించాడు అని మనకు అనిపించినప్పుడు మనకు ఉల్లాసంగా ఉన్నప్పుడు మనం ఏమంటాం దేవుడు దయాగుణము గలవాడు అంటాం మనకి మనకి హలా అన్ని కొంతకాలానికి కొద్ది రోజులకి వెళ్ళి దేవుడు మన మీద కోపం చూపించాడు ఆయన చాలా కోపిష్ఠేవాడు అని అంటాం ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్ని రూపాయలు ఇచ్చుకున్నాడు స్టాక్ అది ఐదు వందలకు వెళ్ళింది సత్యం స్టాక్ వంద రూపాయల్లో కొన్నవాళ్ళు ఐదు వందల్లో ఆరు వందల్లో అమ్మారు అసలు ఫేస్ వాల్యూ పది పదిది వందకు కొన్నాడు ఆరు వందలకి అమ్మాడు ఊహించుకోండి లక్ష స్టాక్ కొన్నాడు అనుకోండి ఎంత లాభం వచ్చి ఊహించుకోండి అప్పుడు బాగా ధనం ఇంట్లో కూర్చుండగానే పది వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇంట్లో కూర్చుండగా ఎక్కడికి కదలెక్కర్లేకుండా తన ఇంట్లో తానుండగా ఈ పదివేలు ఎంత అయింది పది లక్షలు అయింది ఆ పది లక్షలు తెచ్చుకుని బ్యాంకులో వేసుకుని అబ్బా ఈశ్వరుడు దయామయుడు అంటాడు ఏమండి ఇంకొకడు వీడిని చూసి ఇంకొకడు ఏం చేశాడు అంటే లక్షలు పెట్టుకున్నాడు స్టాక్ ఎందుకంటే కోటి అయిపోవాలి వీడికి పది లక్షలు అయితే మనకు కోట అవుతుంది కోటిలో అయితే పది కోట్లు అవుతుంది అనుకున్నాడు కోటి ఏమైంది అది ఐదు రూపాయలకు పడిపోయింది అంటే ఇంకా ఐదు వందలు వచ్చింది పది లక్షలు ఖర్చు పెడితే ఐదు వందలు వచ్చింది ఆయన అన్నాడు దేవుడు చాలా క్రూరస్వభావుడు అని అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏ గుణం ఉందో చెప్పండి మీరు ఏ గుణం ఉంది దయాగుణం ఉందా క్రూర ఉందా దీన్నే ఆంథ్రోపోమార్ఫిక్ గార్డన్ అంటారు అంటే మన మనస్సును బట్టి మనం దేవుడికి ఆ గుణాలని మనం అందిస్తాం దేవుడికి వడలంటే చాలా ఇష్టము అని ఒక ఆయన ఉన్నారంటే అర్థం ఆయనకి వడలంటే చాలా ఇష్టము ఆ వడలోకి అల్ల చెట్టి ఇంకా బాగుంటుంది దేవుడికి దేవుడికి దేవుడికి బాగు వడవుడి వీడికి బాగుంటుంది దేవుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా మనకి బాగాలు వచ్చివే ఉంటాయి చక్ర పొంగలి దాంట్లో నెయ్యి వేస్తే దేవుడికి మరింత ఇష్టం దేవుడికి కాదు వీడికే అది వీడికే కాబట్టి ఏమి అండి ఏ గుణాలు ఉండవు మీరు అంచేతనే అన్ని గుణాలు మనం ఆరోపించగలుగుతున్నాము ఏ గుణాలు ఉండవు కాబట్టి అన్ని గుణాలు ఆరోపిస్తున్నావు లేకపోతే దేవుడు దయాసముద్రుడు అని అని ఆయన మళ్ళీ కోపిష్టివాడు అని ఎలా అనగలుగుతారు కోపిష్టవాడని కూడా అంటారు నమస్తే రుద్ర మన్యవ తో తషవే నమహ నీ కోపానికో దండో అన్నారు హే రుద్ర తే మన్యవే నమహ నీ కోపానికో దండము అంటే మరి ఆయనకు కోపం ఉన్నట్టే కదా నేను ఎక్కడికో వెళ్ళాను ఈ సన్యాసులు వచ్చినప్పుడు ఏదో పూర్ణ కుంభం చేస్తూ ఉంటారు అందరికీ చేయరు కానీ అప్పుడప్పుడు మాలాంటి వాడు కూడా ఎవరో కోపం వాళ్ళకులేదు రేపుతోడు పూర్ణకుంభం ఒకటి పెట్టారు ఓ పురోహితుడిని కూడా పెట్టారు ఆయన మన్యు సూక్తం మొదలుపెట్టాడు మన్యు సూక్తం నమస్తే మన్యు అంటూ మొదలు పెట్టాడు ఆయనకు వచ్చిన పత్రాలు ఉన్నాయి మన్యు సూక్తం ఉంది ఋగ్వేదంలో ఉంది అది మొదలుపెట్టాడు నేను అయ్యా మన్యు సూక్తం ఎందుకండి ఏదో పురుష సూక్తం ఏదో చెప్పండి మన్యు సూ సన్యా మన్యు అంటే కోపం సన్యాసిని చెప్పడానికి మన్యు సూక్తంతో సీసీఎస్ కూడా ఎందుకండి నేను దేని కొంచెం అయితే మన్యు సూక్తం వద్దు మన్యు సూక్తం వద్దు ఎందుకంటే స్వామీజీకి ఏదో పెద్ద కోపం అన్నట్టుగా ఈ మన్యు సూక్తం ఏమిటి మన్యు సూక్తంతో రిసీవ్ చేసుకోలే వాళ్ళ నేను మరి ఏ సూక్తం చెప్పంటా పురుష సూక్తం చెప్పండి మీకు ఏమొచ్చు పురుష సూక్తం వచ్చిన పోనా చెప్పండి అని కాబట్టి మన్యు సూక్తం ఒకటి ఉంది మేధా సూక్తం దుర్గా సూక్తం అంటే మనం మనకుండే భక్తిని బట్టి ఈశ్వరుని ఆ గుణాన్ని ఆరోపించి ప్రార్థిస్తాం అది ఈశ్వరుడు ఎప్పుడు నిద్రలేస్తాడు మనం నిద్రలే ఈశ్వరుడు నిద్రలేస్తాడండి ఓవరాల్ నెస్ అప్పుడే కొంచెం ముందు వాటెవర్ మొత్తానికి మనం నిద్రలేస్తే కానీ ఈశ్వరుడు కూడా నిద్రలేవుడు మనం నిద్రలేవాలి ఏమయా ఇంకేపాటికి లే అని అనాలి సుప్రభాత సేవ చేయాలి అప్పుడు ఆయన నిద్రలేవాలి వాటెవర్ మనం నిద్రపోతుండగా ఆయన నిద్రలేసేస్తాడా మీరు అసలు ఆలోచించాలి మనం నిద్రపోతుండగా కాబట్టి ఈశ్వరుడు నిర్గుణుడు నిర్గుణం సంసార దోష బీజ ప్రదాహ కారణం ఇప్పుడు సంసారంలో అనేక దోషాలు ఉంటాయి ఏమిటా దోషాలు సుఖదుఖాలు రాగద్వేషాలు ఇలాంటి దోషాలు అనేకం ఉంటాయి భయము బంధము ఎవేవో దోషాలు ఉంటాయి ఈ దోషములనన్నిటినీ దహించి వేయుట ప్రదాహ కాల్చివేయుట ప్రా అంటే నిశ్శేషంగా ఇంకా మళ్ళీ రాకూడదు నిశ్శేషంగా ఈ దోషాలు లేకుండా చేసేయాలి దానికి హేతు ఎవరు మీరు ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకుంటేనే అది సంభవము ఇప్పుడు దేహమే నేను అనే దేహాభిమానంతో ఉన్నంతకాలం వీడికి భయం తప్పదు ఎందుకంటే దేహము నేను అనగానే భయం వేసేసుకుంది ఆ దేహము పరిచ్ఛిన్నంగా ఉంటుంది దెబ్బ తగ్గుతుందేమో అనేప్పటికీ భయం వేసేసుకుంది దేహమే నేను దెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి దట్ ఈస్ నాట్ ది పాయింట్ మనం దేహము ఎలా ఉండాలనే పాయింట్ మాట్లాడటంలా భయాన్ని గురించి మాట్లాడుతున్నాం ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది దేహమే నేను అనే అభిమానం వల్ల వచ్చింది ఈ అభిమానం బాగా తగ్గించుకోగలిగితే పూర్తిగా పోవడం మాట అలాంటి పెట్టి కొంత తగ్గించుకున్నా భయం పోతుంది భయం అవతల పోతుంది తన ఆత్మ తాను సాక్షిరూపంగా మనస్సు కలతగా ఉందనుకోండి మనస్సు కలతగా ఉంటే నా మనస్సు కలతగా ఉంది నాదంతా దురదృష్టం అని దుఃఖపడిపోతుంటే ఆ దుఃఖం అలాగే ఉంటుంది మీరేం చేయాలి ఈ కలత మనస్సులో ఉంది కదా మనస్సులో ఉందా నాలో ఉందా ఆ ప్రశ్న మీరు వేసుకునేప్పటికే సగం కలత పోతుంది అక్కడికి మనస్సులో ఉంది నాలో లేదు మనస్సులో ఈ కలత ఓకే ఓ ఈ మనస్సు కళ్ళు మూసుకుని మనస్సును చూడడం మనస్సును పరిశీలించడం ఈ కలత ఉంది దేని కొరకు వచ్చింది ఈ కలత ఆ పరిస్థితి అనుకూలం కాదు కాబట్టి ఆ పరిస్థితి అది సత్యమా మిథ్యయా తాత్కాలికమా శాశ్వతమా అది మిథ్య అది సత్యం కాదు కాబట్టి దాని గురించి కలతేముంది ఇప్పుడు నేను ఓ మిత్రుడు కలిసి మేము హిమాలయాల్లో ప్రయాణం చేస్తున్నాం ఎక్కడో రిజిగ్లో బయలుదేరం పోతున్నాం ఏదో ఈ స్టేజీ లారీలు ఉంటాయి స్టేజీ జీపులు ఆ జీప్లో కూర్చుని బేర ఏదో చెప్తాడు ముప్పై రూపాయలు కూడా మిమ్మల్ని తేరీలో దిగబెడతానంటాడు ఓకే ఆ జీప్లో కూర్చోవడం తేరీలో దిగడం దిగేం చేయడం ఏదో చేయడం సో తిరుగుతున్నాం తిరుగుతుంటే మధ్యలో ఇతనికి గంగానది ఒడ్డున ఉంగరం ఒకటి దొరికింది ఉంగరం నీళ్ళలో ఎవరో గంగానది నీళ్ళలో ఆ నీళ్లు అర్జం ఇచ్చేప్పుడు ఎప్పుడు జారిపోయి ఉంటుంది అది దొరికింది దానికి రాయి కూడా ఉంది రాయి ఉన్న ఉంగరం బంగారంలాగా ఉంది సో నన్ను చూపించి అడిగాడి అంతా ఉంటుంది ఇలా ఉంటే ఉంటుందో రెండు తులాలో మూడు తులాలో ఉంటుందో పదివేల రూపాయలు సొమ్ము చేస్తుంది అదే నేను జీవలో పెట్టుకున్నాం సరే తేరి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కంసాలు ఉంటే అతనికి చూపించాడు అతను వెతికి పట్టుకుని చూపించాడు చూపిస్తే వాడు చూసి అలా కొట్టాడు ఇది గిల్ట్ అయ్యా ఇది అది ఉంగర అది రోల్ రోల్డ్ గోల్డ్ కూడా కాదు రోల్డ్ గోల్డ్లో పెరు గోల్డ్ ఉంటుంది దీంట్లో ఏ గోల్డ్ లేదు అది అలా కొట్టాడు అలా కొడతాడంటే అది గోల్డ్ కాదు అది పోనీ రాయింది కదా అది గాజుముక్క అని చెప్పాడు అది మనీ అయితే బంగారంలో చూడతారు కానీ రోడ్ ఈ గిల్టులో ఎందుకు పెడతారు దీని ఖరీదు ఎంత అవుతుందని అడిగాడు ఇంకా జాదస్తుంది పావలా అని చెప్పాడు దాని ఖరీదు పావలా రోడ్డు పక్కన దొరుకుతాయి దాన్ని కంసాల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ టైం మనం వేస్ట్ చేసింది ఇతను అయ్యో నాది సొమ్ము పోయింది అన్నట్టుగా నేను అడిగాను నువ్వెందుకు రా దుఃఖపడుతున్నావు అంటే చూడబయా విలువైన సొమ్ము పోయి ఏమిటి విలువ ఏం పోయింది నీకు ఏదీ పోలేదు ఏమిటి పోయింది ఉందనుక్కొని కల్పన చేసుకున్నాడు ఆ కల్పన అసత్యమని తేలిన తర్వాత దుఃఖపడుతున్నాడు ఏది పోయింది ఏది పోలేదు ఈ సంసారంలో ఉండే లాసెస్ అనే అటువంటివే ఇదేదో కథ చెప్పారనుకోకుండా మీరు మన నిత్య జీవితానికి వర్తించే మాట చెప్తున్నా ఈ సంసారంలో ఏదీ పోలేదు ఏది పోవడానికి అసలు మనం దేన్ని ఓన్ చేసుకోలేదు అయ్యో నా ఇల్లు పోయింది ఇల్లు నువ్వు పట్టుకొచ్చావు పుట్టేపుడు ఇల్లుతో సహా పుట్టాడు ఆ వీడు ఇల్లు పోవడం ఏంటి వీడు ఉత్తు జతులతోటి వచ్చాడు ఉత్తు జతులతో అవతలకి పోతాడు మధ్యలో భ్రమపడతాడు నాది ఇదంతా నాదని ఆ భ్రమపడ్డది పోయినట్టుగా మళ్ళీ ఇంకోసారి భ్రమపడతాడు అది రానులేదు పోనులేదు ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు అనుకోండి అలాగే ఎవరైనా దేహత్యాగం చేస్తారు చేస్తే వీడు భోరు భోరు మనం దుఃఖిస్తాడు ఎందుక అంతలా దుఃఖించేస్తున్నావు దేనికి మనం అడిగామనుకోండి ఇప్పుడు ఆ దుఃఖం మానేసి ఇలా అడిగేదేమిటిని ఈ కోపం వస్తుంది ప్రశ్న వేయకూడదు అంత సెంటిమెంటాలిటీ ప్రశ్న వేస్తే వాడి మీద విరుచుకు పడిపోవడం అలాంటి ప్రశ్న అడుగుతావారు అంతేకాదు ఆ ప్రశ్నలో ఉండే స్వారస్యం ఏమిటని చూసుకోవడం కాదు ఇప్పుడు ఎవరో పోయారని దుఃఖిస్తున్నారు ఎందుకంటే దుఃఖిస్తున్నారంటే వారు పోయారు మరి వారు పోతే మీరెందుకు దుఃఖిస్తున్నారు అంటే వారు నాకు చాలా కావలసిన వారు కావలసిన వారంటే అర్థం ఏంటండి అంటే బాగా ప్రేమించేవారు ప్రేమించేవారు అంటే వారిని ఎప్పుడు కలిశారు మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడు కలిశారు పాతికేళ్ల క్రితం కలిసారు మరి అంతకుముందు మాట్లాడేట కాబట్టి కాలంలో ఎప్పుడో కలిశారు కదా కలిసినప్పుడు కలవకముందు మీరున్నారు కదా అప్పుడు బాగానే ఉన్నారు కదా కావకముందుకోసం దుఃఖించలేదు కదా కలిసిన వాళ్ళు విడిపోతారు ఇప్పుడు విడిపోయారు ఆయన దారిని ఆయన విడిపోయారు మీరెందుకు ఊరికే ఆహారడిగా భోరు భోరు మనం దుఃఖించేస్తున్నారు అని మీరు చెప్పారనుకోండి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు ఈయన ఏమిటండి అసందర్భమైన వేదాంతం అంతా చెప్తున్నారనుకోండి కాబట్టి మనం అలా చెప్పకూడదు సత్యం చెప్పకూడదు మనం ఏం చేయాలి అయ్యో పాపం ఆయన వెళ్ళిపోయారా వెళ్ళిపోవాల్సిన వాడు కాదు శాశ్వతంగా ఇక్కడ ఉండాల్సిన వాడు అసలు కానీ అయ్యో పాపం వెళ్ళిపోయా అని వీరంటే నిజవాలనుకుంటారు వాళ్ళు అబ్బాయి ఎంత బాగా పరామర్శ చేశాడు అని సంతోషపడతారు బాత్ నిజానికి భక్తులు కూడా మహాత్ముల దగ్గరికి వెళ్తారు ఎందుకు వెళ్తారో తెలిసిన ఓదార్పు కోసం వెళ్తారు సత్యం కోసం వెళ్ళారు ఆ మహాత్ములు కూడా ఓదార్పు కోసం వచ్చిన వాడికి సత్యం చెప్పారనుకోండి వాడు వెనక్కి వెళ్ళిపోతారు ఇంకో మహాత్ముడు దగ్గరికి పోతాడు ఇంకా వెళ్ళి రాడీ దగ్గరికి పోతాడు వాళ్ళకి కావాల్సింది ఓదార్పు వీళ్ళు ఓదార్పుని పంచిపెట్టి దక్షిణలు తీసుకుని వీళ్ళకి కావాల్సింది వీళ్ళు తీసుకుంటారు ఇలా నడుస్తూ ఉంటుంది సత్యాన్ని చెప్పదవరు కాబట్టి సత్యం తెలుసుకుంటే ఆత్మస్వరూపం యొక్క నిర్గుణతత్వాన్ని తెలుసుకుంటే సంసారంలో ఉండే ఎన్ని దోషాలైతే సుఖదుఖాది ద్వంద్వరూపములైన దోషములు గలవో అవన్నీ కూడా ఆ సత్య జ్ఞానం చేతను గడ్డి ఎండుగడ్డి నిప్పుతో తగలబడినట్టుగా తగలబడిపోతాయి ప్రదాహ కారణం అలా ఆత్మస్వరూపము ఆత్మస్వరూపుడే ఆ ఈశ్వరుడు మన హృదయంలో వెలిగిపోతూ ఉన్నాడు ఇంతలాగా అయినా కూడా ఈ జనులు మాం నాభిజానాతి గుర్తుపట్టడం అభిజానాతి అంటే గుర్తు పట్టడం జానాతి అంటే తెలుసుకోవడం అభిజానాతి అంటే గుర్తుపట్టడం మీరు ఎప్పుడైనా అభిజ్ఞానము అనే మాట విన్నారా అభిజ్ఞాన శాకుంతలం ఇప్పుడు శకుంతల దుష్యంతుడి దగ్గరికి వెళ్తుంది ఆయన భర్త ఆవిడికి వాళ్ళది వివాహం అయింది గాంధర్వ వివాహం గాంధర్వ వివాహం అంటే లవ్ మ్యారేజ్ అని అర్థం సో వాళ్ళకి ఆ మ్యారేజ్ అయింది వాళ్ళిద్దరూ వివాహితులు వెళ్ళి ఆ హనీ అనే ప్రి హే ప్రియా అన్నట్టుగా ఈవిడు పిలవబోతే వాడు ఎవరో కొత్త ముఖం అన్నట్టుగా చూశాడు ఆయన కొత్త కొత్త మనిషి ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా ఎవరండి మీరు నన్ను చూడడానికి వచ్చారా వచ్చి కూర్చోండి అన్నాడు అనేవి ఇలా మాట్లాడుతున్నాడు ఓహో ప్రియే వచ్చావా రా లోపలికి అంతఃపురానికి అని చేపట్టుకుని అంతఃపురంలోకి తీసుకెళ్లాల్సిన వాడు ఎవరన్నా మీరు మీరు ఎవరిని చూడడానికి వచ్చారు అని అడిగాడు ఈ దృశ్యాన్ని అయ్యావిడికి ఆవిడ స్టన్నైపోయింది స్తన్నైపోయి ఆవిడ కళ్ళు తిరిగిపోయాడు కళ్ళు తిరిగిపోయి పడిపోబోతుంటే పక్కన ప్రియం వదా అనే ఒక చలికెత్త ఉండి ఆవిడ కొట్టుకుంది హే సఖీ నీకేమైంది అని ముఖం మీద కొన్ని నీళ్లు చల్లింది చల్లితే ఆవిడ తెలివి తెలివి వచ్చి సఖీ నాకు చెడ్డ కళ ఒకటి వచ్చింది అంది ఆవిడ స్వప్నం అనుకుని ఇదంతా అవిద్యాల శాగంలో చెడ్డ కళ వచ్చింది సుమ దుష్యంతుడు నన్ను ప్రేమించి వివాహం ఆడాడు కదా ఆ నా ప్రియుడైన దుష్యంతుడు నన్ను గుర్తుపట్టలేదని కలొచ్చింది అంటే ప్రియే మనస్సు చెక్కపట్టుకో కళ కాదు నిజ నిజమే నిన్ను ఎరగనంటున్నాడు అవును ఆ ఉంగరం ఉండాలి కదా ఉంగరం ఇచ్చాడు కదా అతీ తీసి వాడికి చూపించు అప్పుడు బుద్ధి తెచ్చుకుంటాడు అని ప్రియమ్మ చెప్తుంది చెప్తే అవును కరెక్టే సత్యమేనా సత్యమే సరే అయితే ఉంగరం చూపిస్తాను అని వేధుకు చూసుకుంటే ఉంగరం ఉంది ఇది అభిజ్ఞాన శాకుంతలం తర్వాత ఈ ఉంగరం దొరుకుతుంది అది దొరికితే అదే ఈ విడికి దొరకదు ఎవరికో దొరుకుతుంది వాడు తీసుకొచ్చి దుష్యంతుడికి ఇస్తాడు ఇస్తే అది చూసి మోరుమని ఆడవడం ప్రారంభిస్తాడు ఇది నా ప్రియురాలు ఉంగరం ఇది అని శకుంతలు అప్పుడు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొచ్చి కథ సుఖాంతమవుతుంది కాబట్టి తన స్వరూపాన్ని వీడు మరిచిపోయి దుఃఖిస్తున్నాడు అభిజానాతి అభిజ్ఞాన శాకుంతలం అభిజ్ఞానం అంటే గుర్తు వచ్చేటువంటి ఆ ముద్ర గుర్తు అనమాట సో ఆ విధంగా ఇది ఈ అభిజ్ఞాన శాకుంతలానికి మూలం రామాయణంలో ఉంది చూడామని సీతకి హనుమంతుడికి చూడామని ఇవ్వడం ఉంగరం అక్కడ అభిజ్ఞానాలు ఉన్నాయి ఆ అభిజ్ఞానాలను పట్టుకుని ఇవన్నీ డెవలప్ అయ్యాయి ఎనీవే సో అభిజానాతి నన్ను గుర్తు పట్టలేకపోతున్నాడు మరిచిపోయాడు మనిషి ఆత్మస్వరూపాన్ని విస్మరించాడు తనస్వరూపమే తనకి తెలియదు అస అసలే తెలియదు అనే మాట లేదు తెలుస్తూనే ఉంటుంది కానీ తన స్వరూపాన్ని తాను విస్మరించినాడు తెలుసుకోలేకపోయినాడు అని అనుక్రోషం దర్శయతి భగవాన్ శ్రీకృష్ణుడు అనుక్రోషాన్ని అంటే జాలిపడుతున్నాడు ఆయన జాలిపడుటానర్థం తచ్చకిన్నిమిత్తం జగతో జ్ఞానమిత్యతే అవును జగత జ్ఞానమా అజ్ఞానమా అది అజ్ఞానం అకార ప్రప్రశేష ఉందా ఇక్కడ లేదు అజ్ఞానం అవ్వాలి ఈ జనులలో ఇంతటి అజ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం ఎంతటిదంటే వీడు జన్మ మృత్యువులకు అతీతమైన ఆత్మస్వరూపుడు కానీ నేను పుట్టాను చచ్చిపోతాను అనుకుంటూ బ్రతుకుతాడు మొత్తం జీవితం అజ్ఞానము ఎంత ప్రమాదమో ఎంత డేంజరస్ మీరు చూసుకోండి తర్వాత వీడి స్వరూపము ఆనందం కానీ ఇదిగో ఈ జడ వస్తువులో ఆనందం ఉంది ఆ జడ వస్తువులో ఆనందం ఉంది అని సినిమా తెర మీద ఆనందం ఉందని లేకపోతే ఎక్కడో పక్క ఊళ్ళో ఎక్కడో ఆనందం ఉంది బస్సు ఎక్కి వెళితే అక్కడ అక్కడ మనకు ఆనందం దొరుకుతుందని వెతుకుతూ ఉంటాడు ఆనందం కోసం ఆనందాన్వేషణ చేస్తూ ఉంటాడు వీడి స్వరూపము ఆనందం దీనికి ఒక దృష్టాంతం చెప్తా అజ్ఞానం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను మీకు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఒకడు బిచ్చ పడుకుంటున్నాడు ఆ బిచ్చడుక్కునే పాత్ర ఒకటి ఉంది అది ఆ పాత్రకు అక్కడక్కడ బొడిపిలు కొన్ని ఆ పాత్ర నల్లగా ఉంది దాంట్లో బిచ్చ పడుకుంటున్నాడు కానీ వాస్తవానికి దాన్ని కొంచెం శుద్ధి చేయగలిగితే రఫ్ పేపర్ పెట్టి కొంచెం దాన్ని శుద్ధి చేస్తే అది బంగారు పాత్ర దానికి బొడిపిలు ఉన్నాయి చూసారా అవి మనులు వజ్రాలు వైడూరియాలు ఆ పాత్ర అమ్మితే వీడికి తర్వాత పది తరాలకి తరగని సంపద వస్తుంది అది పాత్ర ఆ పాత్ర పట్టుకున్నా అయ్యా నాకు అర్ధ రూపాయి ఇవ్వండి అరూపాయివ్వండాయ్యా అని వీడు ముష్టిెత్తుకుంటున్నాడు అజ్ఞానం అంటే అలా ఉంటుంది ఆ విధంగా మనిషి ఆనందస్వరూపుడై ఉండి ఆనందం కోసం ఊళ్ళన్నీ తిరుగుతున్నాడు ఇక దేవుడి దగ్గరికి వస్తే మనిషి దేవుడి కోసం ఎన్ని యాత్రలైనా చేస్తాయి దేవుడి కోసం యాత్ర చేసేటంటే అర్థమేట అసలు మీరు ఆలోచించండి దేవుడి కోసం యాత్ర చేసేటంటే దానికి రెండు అర్థాలు ఒకటి దేవుడు ఈ ఊళ్ళో లేడు ఈ ఊళ్ళో ఉంటే మళ్ళీ యాత్ర ఎందుకు ఈ ఊళ్ళోనే ఉన్నాడు అనుకోండి మళ్ళీ యాత్ర దేనికి తర్వాత మన ఇంట్లో లేడు మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి అరే యాత్ర దేనికి మీరు కూరగాయలు కొనుక్కోవాలంటే సంచి వీధిలోకి పోవాలి కొంచెం తాజా కూరగాయలు మంచివి కొనుక్కోవాలంటే ఓ ఆటో ఏదో చూసుకుని మార్కెట్కి వెళ్ళాలి కానీ దేవుడు కావాలంటే మీరు ఇంట్లోంచి అడుగు బయటకు వేయక్కర్లా కూరగాయల కోసమైనా బయటకు వెళ్ళాలేమో కానీ దేవుడి కోసం వెళ్ళక్కర్లా ఎందుకంటే దేవుడు అంత సులభుడు కూరగాయల కంటే కూడా సులభుడు పైగా మన ఇంట్లో కూడా ఎక్కడున్నాడు ఈ ఇంట్లో ఉన్నాడు ఈ ఇది దే దీనికి బ్రహ్మపురము అని పేరు భగవంతుడు మకాము చేసేటువంటి నివాసస్థానం ఇది ఇది భూతాత్మానం కృతాలయం ప్రాణుల హృదయమునే తనకు నివాసస్థానంగా నిర్మించుకున్నాడు దేవుడు మనలో ఉన్నాడు కానీ వీడికి తెలియదు తనలో ఉన్నాడని తెలీదు తన ఇంట్లో ఉన్నాడని తెలీదు తన ఊళ్ళో ఉన్నాడని తెలియదు బస్సులు ఎక్కి రైళ్ళెక్కి ఎక్కడికో వెళ్ళి కూయ్యలో ఇతరుడు వెళ్ళని వాళ్ళని తో ఇలాంటి వీడికి తోడు చాలామంది జాయిన్ అవుతారు అక్కడికి వీళ్ళందరూ ఒకళ్ళు తోసేసుకుంటూ కాలక్షేపం చేస్తారు శీఘ్ర దర్శనం మూడు రూపాయలు అంటే మూడు రూపాయలకి వర్త అయిపోయాడు దేవుడు మూడు రూపాయలు ఇచ్చేస్తే మీరు హడావిడి హడావిడిగా దేవుడి దర్శనం చేసేసి ఆయనకి ఆ పని అక్కడికి ఫినిష్ చేసేసి మళ్ళీ లేదు చక్క రావచ్చు ఆహా అజ్ఞానము ఎంత గహనమైనది ఈ అజ్ఞానము ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి వీళ్ళు ఎందుకంటే వాడి స్వరూపానికి ఇంత తలకిందులుగా ఉండే అజ్ఞానము ఇది ఎలా వచ్చిందంటారు ఈ అజ్ఞానము కిన్ ఆ తేడా చూసారా మీరు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం పరమేశ్వరం సర్వభూతాత్మానం నిర్గుణం సంసార దోషబీజ ప్రదాహ కారణమైన పరమాత్మ యుండి కూడా వీడు తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడే ఆహా ఈ లోతైన ఈ డీప్ సీటెడ్ ఇగ్నరెన్స్ అంటారు జ్ఞానము వీడికి ఎలా వచ్చింది అని ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోయి ఆ అజ్ఞాన హేతువుని ఈ శ్లోకంలో చెప్తున్నారు అది అవతారిక ఈ జగత్తంతా కూడా సర్వమిదం జగత్ జగత్ అంత జగత్ అంటే గోడలు ఇళ్ళు వాకిళ్ళు రోడ్లు అని కాదు జగత్తులో ఉన్న జనులు అని అర్థం మోహితం మోహమును పొంది ఉన్నది ఇదం జగత్ మోహితం మోహము అంటే ఇప్పుడు మోహము అంటే అసత్యాన్ని సత్యమని భ్రమపడ్డాం దాన్ని మోహము ఈ మోహము అది గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి ఏదైనా గట్టిగా పట్టుకుంటే దాన్ని ఏమంటారు వ్రతము అంటారు వ్రతం వ్రతం చేశాడ ఈ అసత్యాన్ని గట్టిగా పట్టుకుంటే దాన్ని ఏ వ్రతం అనొచ్చు మోహవ్రతము అనొచ్చు కదా ఈ మోహవ్రతమే హిందీలో ముహబ్బత్ అయింది నిజంగా నిజంగా ఆ పదం అలా వచ్చింది మోహ ముహ అవుతుంది అసలు ముహ నుంచే మోహం వచ్చింది ముహ వైచిత్యే దానికి ఉకారానికి గుణం ఓకారం మోహ అయింది వ్రతము అది వకారం బకారం అవుతుంది కదండి ఎప్పుడు కూడా రేపకి వా ఉంటే అది డబుల్ బా అయిపోతుంది నిర్వాణము ఉందనుకోండి నిబ్బాణము అవుతుంది ప్రాకృతము సో ఇవి ప్రాకృత భాష కదా హిందీ కాబట్టి వ్రతము కాస్త అవుతుంది బా అవుతుంది తా తాళామీ అవుతుంది మొహబ్బత్ అంటే మోహవ్రతము ఎనివే ఈ మొహబ్బత్తు అలాంటి పెట్టండి సో మోహమును పొంది ఉన్నది ఏమిటి మోహము ఈ దేహము ఇది ప్రకృతి ప్రకృతి కార్యము కానీ నేను దేహమును తెలుసుకునే చేతన పురుషుడను కానీ దేహంలో ఉన్న ప్రాణశక్తి నా స్వరూపం కానీ నేనేమనుకుంటాను ఈ జడమైన దేహము నేను అనుకుంటాను దేహం అంటే కదండి ఎముకల ప్రోగు ఎముకలని మామూలుగా ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేస్తే పంజరం వస్తుంది గూడు ఆ ఎముకల గూడు అది దేహం అంటే ఎటు అది ఎముకల గూడు అని తెలియకుండా పైన దాన్ని కొంత అలంకార వద్ద చేశారు ఇప్పుడు వీళ్ళు ఈ బొమ్మలను తగలబెడుతూ ఉంటారు రోడ్డు మీద గెడ్డి బొమ్మ ఏదో తగలబెడతారు ఈ బొమ్మ తయారు చేసి తగలబెట్టారు ఇప్పుడు అక్కర్లా దొరుకుతాయి మార్కెట్లో మీరు బొమ్మ తయారు చేసి వాళ్ళు చక్కగా అందంగా తయారు చేస్తారు ఎందుకంటే ఫీచర్స్ ఏమక్కర్లేదు సో బొమ్మ తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు వెదురు వెదురు మొక్కలు ఉంటాయి చూడండి వెదురు పూలలు పెట్టి దాని చుట్టూ గడ్డి పెట్టి దాని మీద తెల్లని వస్త్రం వేసి కుడతాడు కుట్టడం అంటే దబ్బన్నంతో పురుకుస్తాడు వేసి కుడతాడు కుట్టి తయారు చేసి పెడతాడు అది అది కొనుక్కొస్తాడు చూడు యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చి కొనుటాడు ఇగో ఇది ఫలానా అని పేరు పెడతాను దానికి పేరు పెట్టి దాన్ని తగలబెడుతూ ఉంటాడు ఆ బొమ్మకి దీనికి తేడా ఏమైనా ఉందంటారా వాస్తవంలో ఏమీ తేడా అంచేతనే కాబోలు దీనికి కూడా ఆ బొమ్మకి పట్టినటువంటి గతియే పడుతుంది కూడా ఎనివే అటువంటి ఈ గడ్డి బొమ్మ ఈ ఎముకల ప్రోవు దీని ఎందు ఆత్మబుద్ధి వీడు పెట్టుకున్నాడే అంటే ఏది ఆత్మ కాదో దాన్ని ఆత్మని స్వీకరించుట దీని మోహము మోహితం జగత్ ఈ జగత్ అంతా కూడా ఇంతటి లోతైన మోహమును పొంది ఉన్నది ఈ మోహము వేటిచే దేని చేత కలిగించబడింది ఈ ఈ సాత్విక రాజస తామసభావముల చేతనే ఈ మోహము కలిగించబడినది అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన మాయాశక్తి యొక్క మాయాశక్తికి అధీనుడై వీడు ఆ ప్రకృతి మాయాశక్తి అయినా ప్రకృతి అన్నా ఒకటే సత్వజస్తమో గుణాత్మకమైన ప్రకృతి యొక్క కార్యములైనటువంటి దేహేంద్రియాదులయందు ఆత్మభావమును కలిగి ఉన్నాడు దాన్ని మోహము అని అంటారు ఆ విధముగా త్రిభి ఈ మూడు భావముల చేతను మోహితుడై ఉన్నాడు మీరు చెప్పండి ఈ దేహం ఉన్నది ఇది ఏ భావము తామసభావము ఈ తామసభావము చేత వీడు మోహాన్ని పొందేడున్నాడు ఎందుకని ఆ తామసభావమైన దేహము నేననుకుంటున్నాడు తర్వాత కర్తృత్వం కర్మేంద్రియాలు ఉన్నాయి అంటే కర్మను చేసే ఇంద్రియాలు అవేవిటి రాజసభావము వీడు తానే ఆ కర్తను అనుకుని తాదాత్మ్యాన్ని చెందుతున్నాడు ఇక జ్ఞానేంద్రియములు కన్నుముక్కు ఎట్సెట్రా ఇవి ఉన్నాయి అవేవిటి సాత్విక భావములు మనస్సు కూడా సాత్విక భావము కానీ వీడు ఆ వాటితోటి తాదాత్మ్యాన్ని చెంది నేనే భోగ భోక్తని అని అనుకుంటున్నాడు దేహ తాదాత్మ్యం చేత నేను ఫలానాపుడు పుట్టాను చచ్చిపోయాను జన్మ మరణములు గలవాడుగా కర్మేంద్రియ తాదాత్మ్యం చేత కర్తగా జ్ఞానేంద్రియ తాదాత్మ్యం చేత భోక్తగా అయి ఉన్నాడు వీడు వాస్తవంలో జన్మ లేవు కర్త కాదు భోక్త కాదు దీన్ని మోహము సో ఈ మోహములో సాత్విక రాజస తామస భావములు ఇంట్లో మిళితమై ఉన్నాయి అటువంటి ఈ మోహము ఈ మోహములో వీడు ఉండబట్టే మాం నా అభిజానాతి ఆత్మరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి గుర్తుపట్టలేకున్నాడు ఓకే మాం అభిజానాతి మరి ఆ పరమాత్మ అది ఏభ్య పరం ఈ సాత్విక రాజస తామసభావములకు అతీతమైనటువంటిది అవ్యయం వినాశము లేనిది ఇప్పుడు దేహముందండి దేహమే నేను అనుకోబట్టి దేహము చిన్నదిగా ఉన్నప్పుడు నేను బాలుడను దేహం మంచి పటిష్టంగా ఉన్నప్పుడు నేను యువకుడను దేహం శిథిలమైపోయినప్పుడు నేను వృద్ధుడను దేహం చచ్చిపోతే నేను చచ్చిపోతాను అని అనుకుంటున్నాడా లేదా సో ఆ విధంగా ఈ దేహధర్మములు ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటికీ అతీతమైన అవినాశి ఆత్మతత్వమై ఉండి కూడా తన ఆ స్వరూపాన్ని గుర్తుపట్టలేక మోహితుడై ఉన్నాడు ఇది మొత్తం శ్లోకం भिरीर्गुणमय गुण विकारगदेशोहाकार भाव पदार्थि यथोक्त इवे भावल मूड भावल साजसामसभाविंटे इवि इवि अंटे अर्थमें అంతకు ముందు శ్లోకంలో చెప్పినవి అని అర్థం ఇక ఇవి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా అని చెప్పినే యథోక్తై ఇంతకు ముందు శ్లోకంలో వర్ణించినటువంటి ఏ మూడు భావములు కలవో అవి ఇప్పుడు ఈ మూడు భావములు ఎక్కడి నుంచి వచ్చాయి సత్వగుణం నుంచి సాత్విక భావాలు రజోగుణం నుంచి రాజస్వభావాలు తమోగుణం నుంచి తామస్వభావాలు వచ్చాయి కాబట్టి ఇవి గుణమయములు మయా అంటే వికారం గుణ వికారములు ఆయా గుణముల నుంచి ఆవిర్భవించిన భావములు ఇప్పుడు నేను అని అన్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు లేకపోతే ఒక ధని ఉన్నాడు ధని అంటే ధనవంతుడు ఉన్నాడు ఆయన నిద్రపోయాడు ఇప్పుడు నిద్రలో ధనవంతుడు కాదు కదా మళ్ళీ తెలివి రావాలి కదా కాబట్టి ఆయన ఎప్పుడు ధనవంతుడు జాగ్రత్త ధనవంతుడు ఏమండే ఆయనకి కలొచ్చింది కలలో డబ్బంతా పోయినట్టుగా కలొచ్చింది అలా ఎందుకు వస్తుంది ఈ డబ్బు గురించి జాగ్రత్త అవస్థలో బెంగపడుతూ ఉంటాడు కాబట్టి కలలో పోయినట్టు కల వస్తుంది లేకపోతే కళ రాదు కళ వచ్చింది ఇప్పుడు కళలో ఆయన ఏమయ్యాడు బికారి అయ్యాడు జాగ్రత్త అవస్థలో ధని కళలో బికారి సుషుక్తి అంటే గాఢ నిద్రలో ఏమిటి ఇది కాదు అది కాదు ఏది కాదు ఇప్పుడు ఈయన అసలు ఏమిటి అని ప్రశ్న అడిగారు అసలు ఏమిటి ఎలా ఉందంటే ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లో ఆయన తండ్రి గారు ఓ గదిలో ఉన్నారు ఇతగాడు తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు ఆ గదిలో ఉండగా ఆయన ఏమిటివి ఈయన కొడుకు ఈయన భార్య బెడ్రూమ్లో ఉంది అక్కడికి వెళ్ళి ఆమెను పలకరించాడు ఇప్పుడేమిటి భర్త వీళ్ళ కుర్రాడు ఇంకో రూంలో చదువుకుంటున్నాడు వాడు ఎలా చదువుకుంటున్నాడో చూద్దామని ఆ గదిలోకి వెళ్ళాడు ఇప్పుడేమిటి తండ్రి అంటే వీడు ఓ గదిలో కొడుకు ఇంకో గదిలో భర్త మరో గదిలో తండ్రి వీడు అసలేమిటి అని ఒక ప్రశ్న ఒకటి ఉంటుంది కదా అలాగే వీడు ఒక అవస్థలో ధని ఇంకో అవస్థలో వికారి మూడో అవస్థలో ఏది కాదు ధని కాదు బికారి కాదు వీడు అసలు ఏమిటి జాగ్రత్త సాత్విక ధని స్వప్నావస్థ రాజస బికారి సుషుప్త్యవస్థ తామస ఏది కానివాడు వీడు అసలేమిటి అసలు తులీయ ఆత్మ అంటే ఈ మూడోవస్థలని ప్రకాశింపజేసి వీటికి అతీతమైనటువంటి సాక్షి చైతన్యము కానీ మీరు వీడు ఆ సంగతి తెలుసుకోలేకపోతున్నాడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు స్వప్నంలోనేమో తమో గుణంచేత ఆవృతుడై పడు ఉన్నాడు ఆ నిద్రలో స్వప్నావస్థలో తాను వికారిణి అని ఆ భ్రమలో ఆ మోహంలో ఉన్నాడు జాగ్రత్త నేను ధనిని అనే మోహంలో ఉన్నాడు కానీ వీడు ఏమనుకుంటాడో తెలుసిన స్వప్నావస్థలో నేను బికారిణని భ్రమపడ్డాను అంటాడు స్వప్నావస్థలో బికారిణని భ్రమపడ్డాను అంటాడు ఏమన్నా నువ్వు నువ్వు స్వప్నావస్థలో బికారిణని భ్రమపడ్డావు కదా మరి అంత బుద్ధిమంతుడివి జాగ్రత్త ధనిని అని అనుకుంటున్నావా అది భ్రమా సత్యమా నువ్వు చెప్పు అంత విచారం చేస్తే అవస్థాత్రేయ విచారం చేస్తే వాడు జ్ఞానం అయిపోతాడండి గొప్ప విచారం అవస్థాత్రేయ విచారం ఇంత ప్రశ్న వేసుకున్నాడు అంటే అరే జాగ్ర స్వప్నంలో బికారిని కదా ఆ వికారిత్వం నిత్యం తెలిసింది కదా బికారి అనే లక్షణం నిత్యం తెలిసింది కదా మరి జాగ్రత్త నేను ధనిని అని అనిపిస్తోంది ఇది సత్యమా అని అనుకుంటే వాడి ధనం ఎక్కడికి పోదు వాడి ధనం వాడే భోజనం చేసి ఎవరికే అక్కర్లేదు వాడే అట్టి కానీ ఈ అభిమానము మోహం తొలగిపోతుంది చూడండి తన స్వరూపము అవ్యయం ఏభ్య పరం ఏభి ఏభ్య పరం వీటికి అతీతమైన వినాశములేని తురీయ ఆత్మచైతన్యము అని తెలుసుకుంటాడు కానీ వీడు తెలుసుకోలేకపోతున్నాడు మోహితుడై నాభిజానాతి చాలా లోతైన విచారం చాలా ఓపికగా విచారం చేయాల్సినటువంటి సమాచారం సో మనం చాలా ప్రోగ్రెస్ చేసాము ఇంకా ఈ శ్లోకాన్ని మళ్ళీ శనివారం నాడు కంప్లీట్ చేయగలుగుతాం కంప్లీట్ చేసి దీనికంటే కూడా ఇంపార్టెంట్ శ్లోకం దైవీహేషా గుణమయీ దాన్ని కంటిన్యూ చేద్దాం ఓం పౌర్ణమి పూర్ణమిదం పూర్ణా పూర్ణమ